భ అబ్రాహం సాకులు గొప్ప దీవ పర్శున దీవ ఎసం పరిశుద్ధ ఆత్మధర్మ మా దగ్గర సంచరించండి శోతం చేసాం ఇజ్రాయల్ మీ ఆశన దీవ ఆ కలవల్సులో ప్రభా మా పాప మా శాపం మా రోగం మా వెసనా చడుతున్నాం అన్ని భ్రహించి మాకు వచ్చిన శిక్ష మీ శిక్ష పొంది మనము జీవింపు చేసినాం ఏషియా ఇజ్రాయల్ నేను దేవానికి చూద్దాం నాని బిడ్డ నడిపించండి నా దేవ పరిశుద్ధాత్మ ధర నడిపించండి మా సబ్బుద్ధి తొలగించండి మా ఆలోచన తొలగించి నా దేవాన్ని ఆత్మ ధర నడిపించి వాక్యం ప్రభా ఇంటుంటే ప్రభా మనుషులు మంటల మంట రగులాన ఇస్తారు ప్రభ ఈ వాక్యం అగ్ని కలగలగా ప్రభ మీరు వాక్యం ధర మాట్లాడి నడిపించి సైతాన్ని దెయ్యాలని కాల్చి ధరాత్మ కాల్చి పత్రిక వాక్యం ప్రభా ధర వెలిగించ మనీస ప్రసం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 Let the weak say I am strong, let the poor say I am weak. Because of what the Lord has done for us, give thanks, give thanks with a grateful heart. Give thanks to the Holy One, give thanks because He's given, Jesus Christ is Son. And now, let the weak say I am strong, let the poor say I am weak. Because of what the Lord has done for us, give thanks and your praise the Lord. Praise the Lord. Thank you, sister. I will give you a day to your sister. I will give you a day to your sister and share it with you. వాక్యం చేసుకున్నాను ప్రార్థించడం చేస్తాం సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయం స్తోత్ర ప్రభ పరుశుధాత్ముల దేవ ఈశ్వర ప్రభానికి వందనమే ర కృపా కనిక్రం గల మహోర్ణత దేవానికి స్తోత్రము ప్రభా దేవ అతి శ్రేష్ అతి పరుశుతులకు మహాగణుడానికి ప్రభ మేము వాక్యం ధ్యానించటకు తల్లిని స్వరం వినిటకు వచ్చిన మయా తండ్రి ప్రభ అందరితో మాట్లాడి ప్రభావ దీవ మాలయమైన బానితలుంటే తీసేం ప్రభా తండ్రి అయా మాకు ఏదైనా పదివైతే అది మాకు దయచే ప్రభా నా తండ్రి నీకు స్తోత్రమే వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వించాలి దీవించింది ప్రభా దివా మరి వాక్యం ధ్యానిస్తున్నాగా ప్రభా నీ ఆత్మ జ్ఞానం మీకు పరిశుధాత్మ నడిపి మా అందరికీ దైచే మనం ఏ స్వీకరిస్తూ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి జ్ఞానం ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోపక్కను రాజ విధులలోనూ నది మార్గములలోనూ అది నిల్చుచున్నది గుమముల పూర్వ పూ ద్వారముల నును పట్టణపు గవనుల యొద్ను నిలువబడి అది ఇలాగో గట్టిగా ప్రకటన చేయిచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులకు నరులకు మీకే నా కంఠసరం వినిపించుచున్నాను జ్ఞానము లేని వారి లారా ఎట్టిదని తెలిసి కొనుడి చూ చూ మనము జ్ఞానం ఎట్టిదని మనము ఈరోజు చూసుకుంటున్నాం అంటే ఇక్కడ ఈరోజు దేవుడు జ్ఞానం గురించి మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే కదా దేవుని జ్ఞానం అంట ఏమంటుందంటే జ్ఞానము దేవుని జ్ఞానం అంట ఘోషించుచున్నదంటా జ్ఞానము ఘోషించున్నది వివేచన తన స్వరమున వినిపించుచున్నదంట అంటే ఇక్కడ మనకి మన ప్రభువే జ్ఞానం కాబట్టి దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అయితే త్రోపక్కన రాజ విధులను ఆయన ఏం చేస్తున్నంట నడి మార్గంలోను అది అంట నిలిచి అంట అంటే ఇదంతా చూస్తే కదా మన ప్రభువే జ్ఞానం కాబట్టి కదా ప్రభువే ఇదంతా మనకు ప్రకటించినడు కదా జ్ఞానము ప్రభువే మనకు ప్రకటించును ఆయన దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన రాజాన వీధులలో అక్కడిక్కడ ఎక్కడిక్కడ వెళ్ళి ఆయన జ్ఞానం ప్రకటించినారు మన దేవుడు కదా అయితే ఈ ఇది జ్ఞానం అంటే ఆదిలో ఆదిలో దేవుని దగ్గర జ్ఞానం అనమాట ఇది కదా ఆదిలో భూమి ఆకాల్సిన సృజించినప్పుడు కదా అక్కడ దేవుని దగ్గర ఉన్నది జ్ఞానము ఈ జ్ఞానం ఎవరంటే ఇది కదా ఈ జ్ఞానం ఎవరి గురించి మాట్లాడుతుంటే దేశ ప్రభు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ జ్ఞానం అంటే అయితే చూడండి ఏమంటే పట్టణపు గవర్నర్ యుద్ధ నిలుచు నిలబడి అది ఇలాగూ ప్రకట గట్టిగా ప్రకటన చేయించినది అంటే అంటే ఏమని మానవులు మా మానవులారా మీకే నేను ప్రకటించుతున్నాను అంటున్నాడు అంటే ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటించుతున్నాడో అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మానవులారా చూడండి నా వైపు చూడండి అని మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ అయితే చూడండి నరులకు మీకే నా కంటసరం వినిపించున్నాను అంటున్నాడు దేవుడు కదా నరులు నరులకి మీకే నా కంటశ్వరం వినిపించుతున్నామంటే కదా ఈరోజు మనము ప్రతిరోజు ఇక్కడ వాక్యంలో మనం దేవుని యొక్క స్వరం వింటున్నాం కదా అదే దేవుని స్వరము కదా జ్ఞానము మాట్లాడుతున్నదంట జ్ఞానము మాట్లాడుతున్నది ఏమని మళ్ళీ ఏమంటున్న జ్ఞానం జ్ఞానము లేని వారలా జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదని తెలుసుకొనుడు కదా జ్ఞానం ఎట్టిదని తెలుసుకోవడం అంటే దేవుని తెలుసుకొని కదా అని మాట్లాడుతున్నాడు ఇక్కడ బుద్ధిహీనులారా బుద్ధిహీనులారా బుద్ధి బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి నా పెదవులు యార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలను పలుకును అయితే ఈ సత్యమైన పలుకువా మాటలు పలుకువాడు మన ప్రభువే కదా అయితే ఈరోజు దేవుడు ఏమాట అయితే దేవుడు నేనే సత్యం అన్నాడు కాబట్టి సత్యమైన మాటలు పలుకు పలుకువాడు మన ప్రభువే కదా అయితే నా నోరు సత్యమైన మాటలే పలుకుతున్నది అయితే దేవుడు కూడా అన్నాడు కదా లుకా సువార్తలలో కదా నేను సత్యమే మాట్లాడచ్చునని అన్నాడు కాబట్టి ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నా అంటే నా నోరు సత్యమైన మాటలు పలుకుచున్నది అంటే జ్ఞానం ఇక్కడ మాట్లాడచ్చును జ్ఞానం అంటే యేసు అయితే చూడండి ఇక్కడే మనము ఇంకా చూసుకుంటే పద పద్నాలుగు వచ్చినప్పుడు ఏమైందంటే మనం ఇందాకొస్తే ఆలోచన చెపుటైన ఆలోచన చెప్పుటాయి లెస్ జ్ఞానం విచ్చ రిచుటయ నా వశము అంటున్నాడు దేవుడు కదా అయితే ఉంచమైన జ్ఞానం కలిగి ఉండడం అంటే అది దేవుని వల్లనే అంటే దేవుని జ్ఞానం కదా నిశ్చయన జ్ఞానం ఇచ్చేవాడు మన దేవుడు మన ప్రభు అన్న వాక్యం మనతో మాట్లాడుతుంది అయితే ఇంకేమంటుందంటే జ్ఞాన జ్ఞానధారము నేనే నాదే నా వలన రాజులు ఎలుదురు అధికారులు నా అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకంలోని గనులైన ఆ ప్రభుత్వము చేయుదురు నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించు చున్నాను అయితే నన్ను జాగ్రత్తగా వెతుకు వెతుకు వారు నన్ను కనుక్కుందరు అయితే వాక్యం కదా మనకు కీర్తన గ్రంథంలో ఒకడు కల మనకు కనిపిస్తుంది ఎవరైతే దేవుని యహోవాన్ని జాగ్రత్తగా వెతుకుంటారో ఆయన కనుక్కుంటారని ఉంది అయితే మనం ఎవరి వెతకాల జ్ఞానం అంటే ఏసుప్రభు కదా ఏసుప్రభుని వెతకాల యేసు జ్ఞానం కాబట్టి అయితే ఏమంటున్నంటే ఇక్కడ జ్ఞాన జ్ఞానాధారం నేనే పరాక్రమం నాదే నా రాజు ఏడు అంటే భూమి మీద ఉన్న ప్రతి ప్రభుత్వము కూడా ప్రతి రాజ్యం కూడా దేవుని వల్లనే కలిగిన దేవుడే దేవుని వల్లనే అది కలిగిందని చెప్తున్నాడు ఇక్కడ ఇలా న్యాయాధిపతులను ప్రభుత్వము చేయుదురు నన్ను ప్రేమించవారు నేను అయితే చూడండి ఇక్కడ నా వలనే అధిపతులను లోకంలో గనులైన న్యాయాధిపతులను ప్రభుత్వము చేయుదురు అయితే ప్రభుత్వము ఈ ప్రతి ప్రభుత్వము మన ప్రభు కలిగింది అని మనకి మనం ఎక్కడ చూస్తున్నామంటే రోమ పదమూడు ఆరులో కూడా మనం చూస్తాం ఏమని ప్రభుత్వములు మన ప్రభు కలిగిన కాబట్టి మనం కూడా మన ప్రతి ప్రభుత్వానికి మనం లోబడి ఉండాలని ఇక్కడ వాక్యం మనం చది ఒకసారి మనం చూస్తున్నాము పదమూడు ఆరులో అది రోమ పదమూడు ఆరు ఒకసారి చూస్తే రోమ పదమూడులో అయితే చూడ ప్రతి పై అధికార లోబడి ఉండవలను ఏదనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు చూడండి అయితే జ్ఞానం వలనే దేవుడు ఇంకా అధికారాన్ని దేవుడు పెట్టినమాట అని ఇక్కడ మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే ప్రతి అధికారం నంట ప్రతి ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండవలను ఏదనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు ఉన్న అధికారములు దేవుని ఉన్నవి కాబట్టి అధికారమును కాబట్టి అధికారమును ఎదిరించు ఎదురించి వాడు దేవుని నియమమును ఎదురించు చున్నారు అయితే ఆ ఎదిరించి వాడు తమ మీదికి తాము శిక్ష తెచ్చుకొని చూడండి అయితే జ్ఞానం అట్లా దేవుని జ్ఞానం కదా ప్రతి దేవుని వలన కలిగినది కాబట్టి కదా ఆ దేవుని వల్లనే ఆయన జ్ఞానం వల్లనే ప్రభు కలిగిన కాబట్టి ప్రతి ఇక ప్రభుత్వానికి మనము లోబడి ఉండాలి అంటున్నారు దేవుడు కదా అయితే జ్ఞానం కలిగిన వాడు ప్రతి ప్రభుత్వానికి లోబడి ఉంటారు జ్ఞానం వాడుష్టాంశానికి ప్రవర్తిస్తాడు కదా అయితే చూడండి ఇంకేమంటుండే దేవుడు ఆ మంచి కార్యములు భయం మంచి కార్యములకు భయంకరులు వారు ఎవరంట ఆ ప్రభుత్వము చేయవరంట చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారంటాను అయితే చూడండి దేవుడిని నియమించిన జ్ఞానము ఇక ప్రభుత్వాలు కూడా మంచి కార్యములకి వాళ్ళు చెడ్డ కార్యం చేయవారికి శిక్షించటకు వారు ఉన్నారు కానీ మంచి కార్యములు చే మంచి కార్యములు చేయవారికి కాదంటాయి శిక్ష అంటే దేవుని జ్ఞానం అంటే అతి జ్ఞానం అనమాట దేవుని జ్ఞానం అయితే ఇంకే ఏం చెప్తున్నట్టే దేవుడి కింద అదే మళ్ళీ మనము సామెతల గ్రంథంలోకి వస్తే బంగారం కంటే అపరించి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది తే ప్రశాస వెండి కంటే నా వలన కలుగు వచ్చిబడి దొడ్డది అంటున్నాడు దేవుడు అంటే జ్ఞానం వలన మనకు సంపాదించుకు సంపాదించుకున్నది అది ఎంతో మేలుకరం మనకి అయితే నీతి మార్గంలో ఇరవై అధ్యయనం ఏమంటున్నా నీతి మార్గంలో న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తంగా వారి నిధులను నింపుదును పూర్వకాలం తన తన సృష్టిారంభం సృష్టి సృష్టిారంభమున తన కార్యములలో ప్రథమమైన దాని యోహవానాన్ని కలుగజేశాను అంటే చూడండి సృష్టి ఆరంభమున ప్రథమం ప్రథమమైన దానిగా యోహవానాన్ని కలుగజేశాను అంటే సృష్టి ఆరంభానికి ముందే అక్కడ జ్ఞానము దేవుని యుద్ధం ఉన్నది అంటే చూడండి జ్ఞానం అంటే ఏసు గురించి ఇక్కడ మనకు తెలుసు మనకు తెలుస్తుంది అయితే ఏసయ అక్కడ ఉన్నాడనమాట సృష్టికి ఆరంభము చేయక ముందే కదా ఇక్కడ మనకు తెలబడుతుంది అయితే మనలో ప్రథమైన తన కార్యములలో ప్రథమైన దానిని యహోవాహోవా నన్ను కలగజేశాను అనాది కాలం మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అన్న కాలమున కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిన దేవుడు మనకు మనం చూస్తే సువార్తలలో మనం చూసుకుంటే దేవుడు అన్నాడు తండ్రి జగత్ కున్నాది వేయబడ పొందిన నాకు ఏ ఏ మహిమ ఉండనా ఆ మహిమతో నన్ను మహిమ పరచుకుని దేవుడున్నాను అంటే కదా జ్ఞానము దేవునికి దేవుని దగ్గర ముందుగానే ఉన్నదనమాట అని మనకు వాక్యము తెలివిస్తుంది అయితే అనాది కాలం మొదలుకొనంట మొదట నుండి భూమి ఉత్పత్తి కాలమున కాలము కాలము నాకు పూర్వము నేను నియమించ నియమింపబడి తిని ప్రవాహ జలములు లేనప్పుడు ఊట లేనప్పుడు నేను పుట్టి పర్వతము స్థాపింపబడకమునుకు కొండలు కుట్టకమునుకు భూమిని దాన్ని మైదానం ఆయన చేయకమునుకు నేను మట్టిని రవ్వంతే రక్షింపకమునుకు నేను పుట్టి ఆయన ఆకాశ విశ్రాలను స్థిరపరిచినప్పుడు మహాజలం మీద మండలము నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుండిని అయితే ఆయన పైన ఆకాశం స్థిరపరిచినప్పుడు ఆయన విగించినప్పుడు జలములు జలం జలములు తన సరిహద్దులను మీరొక్కున్నట్లు ఆయన సముద్రం పొలి మీరు భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ ప్రధాన శిలిపై ప్రధాన శిలిపై అనిధినము సంతోషించు నిత్యమైన సన్నిధిని ఆనందించు చూడండి ఆయన్ని కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించు నరులను చూచి ఆనందించేటువంటి చుంటిని అంటే మనం ఈ వాక్యం అంతా గ్రహిస్తే చూస్తే ఏమని మనకు అర్థమవుతుందంటే కదా జ్ఞానము దేవుడు జ్ఞానం సమస్తమును దేవుడు చేసింది సృష్టినంతా తన జ్ఞానంతో చేశాడు కదా అయితే మరి మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే మరి ఈ జ్ఞానము ఎప్పుడు ఎప్పుడుందంటే కదా యేసుప్రభే జ్ఞానం కదా ఏసుప్రభ ఏమన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమునని మనతో అన్నాడు దేవుడు కాబట్టి అంటే ఈ జ్ఞానం మొదటనే భూమికి భూమి ఆకాశం సృష్టించినప్పుడు అది అక్కడ ఉన్నది జ్ఞానం అంటే జ్ఞానం యహోవా యహోవా ఏసు ప్రభు ఏసు ప్రభుయే పరిశుధాత్మగా మనలో ఉండడు కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకుని వారి జ్ఞానం కొల వారే ఉంటారు పరిశుధాత్మ ఉన్న జ్ఞానం పొందుకున్న జ్ఞానం గలవారు అయితే చూడండి ఇంకేం చెప్తున్నంటే నన్ను కనుక్కొన్న జీవమును కనుక్కున్న వాడిని ముప్పై దేవుడు చెప్తున్నాడు మనకి నన్ను కనుక్కున్నవాడు జీవమును కనుక్కొను అయితే యహోవ కటాక్షం వానికి కలుగును నన్ను కనుకొని వాడు తనకే హాని నన్ను కనుక్కొనని వాడు తనకే హాని చేసుకొను నా ఎందు అసహపడు అసహ అసహపడు వారందరూ మరణము స్నేహించదు అయితే మనం మనం ఈ వాక్యము ఒకసారి కోరింతి మొదటి కోరంతి నాలుగు ఐదులో చూసుకున్నాము ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతుందంటే మొదటి కోరింతి రెండు నాలుగులో ఏమంటు ఏమనేదంటే వాక్యము మీ విశ్వాసము మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలనని నేను మాట్లా సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపాక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనుగరచు దృష్టాంత దృష్టాంతం వినియోగించి తిని అయితే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించు చున్నాను ఇది ఈ లోక జ్ఞానము కాదు ఆ ఈ లోక జ్ఞానము కాదు నిరార్థకులై పోచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మ మర్మమెట్టిదో బోధించు ఈ జ్ఞానము మరిగే ఉండేను జగత్ పుణ్యాదికి జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను చూడండి చూస్తారు కదా అయితే దేవుడంట తన మహిమ నిమిత్తమే జగత్ పునాదికి ముందే దేవుడంట యొక్క జ్ఞా జ్ఞానమును ఏం చేసిన అంటే జగత్ బుల్తానికి ముందుగానే దీన్ని దేవుడు తన మహిమ కొరకు తన మహిమ నిమిత్తం అంటే సారీ తన మహిమ నిమిత్తము నియమించను అని చెప్తున్నాడు అయితే చూడండి ఆ విశ్వాసం అంట ఎట్లుండాలంట మనుషుల జ్ఞానం ఆధారం చేసుకునక ఉండాలంటే అంటే విశ్వాసం ఎట్లుండాలంటే మనకు అంటే చూడండి ఇక్కడ ఏమంటే మనము ఐదు వస్తువు మళ్ళీ చూసుకుంటే కింద జ్ఞానం జ్ఞానము జ్ఞానయుక్తమైన తీయని మాటను వినియోగింపక అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి పనుపరచు దృష్టాంతం అంటే మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానము ఇల్లు జ్ఞానము కాదు అని చెప్తున్నాడు దేవుడు కూడా కదా మనకు కావాల్సిందంటే దేవుని జ్ఞానము దేవుని జ్ఞానము ఏమంటుందంటే దేవుని శక్తి కనుపరచు దృష్టాంతంలో నేను వినియోగించి కదా అయితే పరిపూర్ణులైన వారి మధ్య నేను జ్ఞానంను బోధించున్నాను అంటున్నాడు అయితే ఏ పరిపూర్ణ ఎందులో పరిపూర్ణలైన వారి మధ్య జ్ఞానం బోధింపబరుచింది కదా అయితే దేవుని జ్ఞానానికి పరిపూర్ణులైన వారి మధ్యనే ఈ దేవుని జ్ఞానము ఇక్కడ బోధించబడుతుంది కదా జ్ఞానం లేక జ్ఞానం ఉన్న వారి దగ్గర దేవుని యొక్క జ్ఞానాన్ని బోధిస్తే అర్థం కాదు కదా మన మధ్యలో ఇది బోధిస్తుంది కాబట్టి మనకు అర్థమవుతుంది దేవుని జ్ఞానము అయితే పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధించు ఇది లోక జ్ఞానము కాదు అయితే లోక జ్ఞానం అంట నిరార్థకమే పోచున్న ఈ లోక జ్ఞానము ఈ లోకాధికారుల జ్ఞానం అంట కాదు కానీ దేవుని జ్ఞానము మర్మం బోధించుచున్నామంట అయితే దేవుని మర్మమైన జ్ఞానం ఎట్టిదో మనం బోధించాలని ఇక్కడ మనకి వ్యాప్తం చేస్తుంది వాక్యం ఏంటంటే దేవుని మర్మమైన జ్ఞానం ఎట్టిదో మనము బోధించాలంట అయితే చూడండి ఈ జ్ఞానము మరిగే ఉండే ఒకప్పుడు కానీ అయితే జగత్ పునాది వేగపడం ముందే ఉన్నదంట జ్ఞానం అంటే కదా ఏస్రభు గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు అయితే బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఏసుప్రభులు గుప్తంలో ఉన్నాయి కాబట్టి జ్ఞానం అంటే ఏసుప్రభు ఏసు గురించే మాట్లాడబడుతుంది వాక్యం కదా మనకి ఈ రోజు అయితే ఇంకోటి మనం చూస్తే మనం బాసిని బంధంలో కూడా చూసుకుంటే యశ్వ గ్రంథంలో యహోవ ఆత్మ అంట జ్ఞాన వివేకములకు ఆధారమ ఆత్మ అని కూడా ఉంది అయితే యహోవ యహోవ ఆత్మ యహోవ యేసు ప్రభు ఏసు ఆత్మ జ్ఞాన జ్ఞానం జ్ఞానం నుంచి ఆత్మ అనమాట కదా పరిశుధాత్మ కదా ఎవరైతే పరిశుధాత్మ కలిగి ఉంటారో జ్ఞానం కలిగిన వారిని దేవుడు చెప్తున్నాడు అయితే చూడండి జగ దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను అయితే అది లోకాధి కాలంలో ఎవరికి తెలియలేదు అయితే తన మహిమార్థమైన ఈ యొక్క దేవుడు నియమిస్తే ఈ లోకమంట ఆ జ్ఞానాన్ని గ్రహించలేదంట కదా కానీ ఆయన బిడ్డలైన వారు ఇప్పుడు గ్రహిస్తారు ఆయన జ్ఞానము దేవుని జ్ఞానం చాలా గొప్పది మనము ఇంకో దగ్గర మనం చూసుకుంటే పోరం కూరని మొదటి కోరింత పద్దెనిమిది అధ్యాయం చూస్తున్నాం మొదటి కూరంటి పద్దెనిమిది అధ్యాయంలో చూసుకుంటే సారీ పద్దెనిమిది మూడు అధ్యాయము చూడండి మొదటి మూడు పద్దెనిమిదిలో ఏమైందంటే ఎవరును తను తాను మోసపరుచుకున్న కూడా ఎవరును తను తాను మోసపరుచుకున్న కూడా మోస మోసపరుచుకున కూడదు మీలో ఎవరైనా ఈ లోకం తాను జ్ఞాని అని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలేను ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే జ్ఞానులను వారి కుయుక్తులలో ఆయన పట్టుకొను మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థమునని ప్రభు ప్రభునకు తెలిసే ఉన్నది అయితే ఈ లోక దేవుని జ్ఞానానికి లోక జ్ఞానానికి ఎంత ఆ చూడండి దేవుని జ్ఞానం ఏమి గొప్ప జ్ఞానం పరచు దేవుని జ్ఞానము నిత్య జీవము మనకి అయితే ఈ లోక జ్ఞానం మనకి మరణంతో సమానం అయితే మరణం వ్యర్థం అంటే లోక జ్ఞానం అంటుంది దేవుని జ్ఞానం మనకైతే నిత్య జీవము దేవుని యొక్క మనకు ఉంటే ఈ లోక జ్ఞానం అంట దేవుని దృష్టికి అయితే వెరితనం ఉందంట కదా లోకంలో కూడా ఉంది జ్ఞానం రకరకాల జ్ఞానం లోకంలో ఉంది కానీ ఆ జ్ఞానం అంతా వేస్ట్ కదా దేవుని జ్ఞానం ఉంది దేవుడే గొప్ప జ్ఞానం కాబట్టి మనం కావాల్సింది దేవుని జ్ఞానం కదా దేవుడు మనకు కావాలి మన ప్రభు అయితే ఏమంటున్నాడు మళ్ళీ మనం చూస్తే అయితే మనమంట ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళగా కదా ఈ లోక జ్ఞానాన్ని బట్టి మనం అతిశయ చేయడానికి నాకు ఇంత జ్ఞానం ఉందని చెప్పి ఇక్కడ మనకు తెలియబడుతుంది వాక్యం చూడండి ఎవడున్న తాను తాను మూసపరుచుకునకూడదు మూసపరుచుకోనకూడదు మీలో ఎవడైనాను ఈ లోక తాను జ్ఞాని అనుకునిన ఎడల ఈ లోక తాను జ్ఞాని అనుకునే ఎడల అదంట వెరితనమైన ఈ లోక జ్ఞానం మీకు వెరితనం దేవు దృష్టికి వెరితనం అయితే మనుషులు కూడా అది వేస్ట్ అయితే ఈ లోక జ్ఞానం అయితే దేవుని జ్ఞానం అయితే మనకి చాలా బెస్ట్ అనమాట దేవుని జ్ఞానం దేవుని జ్ఞానం మనకి మీ జీవం ఇస్తుంది అని చెప్తున్నాడు అయితే దేవుడు ఏమన్నాడంటే మనం ఇక్కడ కింద తామిత్రుల గ్రంథము అదే ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై ఐదు వస్తుల్లో నన్ను కనుకున్నవాడు జీవమును కన్నుకొను అని ఒక వాక్యం మనకి సెలవిస్తుంది నన్ను కనుకున్నవాడు జీవమును కనుకొను మన ప్రభు అన్నాడు కదా నేనే జీవమును మార్గమును ప్రభు అన్నాడు కాబట్టి జ్ఞానము కనుకొనుట అంటే మన ప్రభుని కనుక్కొనడమే దేవుని కనుక్కొనడమే కదా అయితే చూడండి మనము నాలుగో ఒకసారి ఐదో కోరంతి రెండవ రెండవ కోరంతి పాదవ అధ్యాయం చూసుకుంటూ కూడా ఇక్కడ ఏం చెప్తున్నట్టే దేవుడు చూడము చూద్దాం ఒకసారి రెండు పది నాలుగు నాలుగో వచ్చినంలో మా యుద్ధోపకారంలో శరీర సంబంధం కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలినంత బలం గలవే ఉన్నవి మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకి లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదనం చేసిద్ధపడి ఉన్నాము చూడండి దేవుని జ్ఞానం ఎట్టుంటుందంటే కదా ఈ లోక జ్ఞానాన్ని అడ్డగిస్తుంది దేవుని జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం వ్యర్థం కాబట్టి కదా మనం దేవుని జ్ఞానం అంటే పరిశుధాత్మ ఉన్నవారు దేవుని జ్ఞానం కలిగిన వారంట వాళ్ళ వాళ్ళ యొక్క యుద్ధోపకారం అంటే శరీర సంబంధం అనేది కదా వాళ్ళు ఆత్మ సంబంధుడు కాబట్టి దేవుని జ్ఞానం పొందుకున్న ఆత్మ సంబంధులు కాబట్టి వాళ్ళది వాళ్ళు ఎట్లుంటారంట అంటే కావున దేవుని ఎదుట అంటే దుర్గమ్ పడదునంత బలం గలవే ఉన్నాయంట కదా దేవుని జ్ఞానం అట్లా ఉంటుందంట దేవుని ఎదుట ఈ లోకంలో ఈ లోకంలో సమస్తాన్ని పడదోలనంత బలం గలదే ఉంట దేవుని జ్ఞానం కదా లోక జ్ఞానాన్ని అయితే మేము వితర్కములను దే దేవుని గురిచిన జ్ఞానమును అడ్డగించ ప్రతి ఆటంకమును పడదోయాలంటే కూడా దేవుని జ్ఞానమే కావాలి మనకి చూడండి ఈ లోకంలో ప్రతి వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి శక్తికి కూడా ఎదురించేటకు దేవుని జ్ఞానమే మనకు కావాలి కదా ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచన స్త్రీస్తుకు లోబడినట్లు చెరపట్టబడి చెరపట్టబడి కదా మీరు సంపూర్ణ విదేతను కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదన్న చేసిపడి ఉన్నామంటే కదా దేవుని దేవ జ్ఞానము కలిగి ఉన్న వారైతేనే ఈ విధంగా మనము జయించగలం కదా అయితే అందుకే మనకి దేవుని జ్ఞానము చాలా అవసరమని దేవుని వాక్యం మనకు ప్రకటిస్తున్నది అంతే చూద్దాం మనము ఐదో మన వ్యవహాన్ స్వార్త ఆరు ఐదు ఇరవై నాలుగులో వ్యవహాన్ ఐదు నాలుగు చవర్తలు ఐదు ఇరవై చూడండి ఐదు ఇరవై నాలుగులో ఏమని చెప్తుంది యోహాన్ తర్వాత ఐదు ఇరవై నాలుగులో నా మాట విని నన్ను పంపిన వాని అంత విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పుల్లోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యంగా చెప్పుచున్నాను అయితే చూడండి దేవుడు ఏమంటాడంటే దేవుని జ్ఞానం పొందుకున్న వాళ్ళు అంట మరణంలో నుంచి దాటిన వారంట కదా ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే నా మాట విని నన్ను పంపిన వాని అనేది విశ్వాసం గురించి గలవాడు కదా నిత్య గలవాడు ఇందాక మనం అక్కడ సామెత్ర గ్రంథం ఏం నన్ను కనుకున్నవాడు జీవమును కనుకొనుడు అనని అక్కడ వాక్యం మనకు అక్కడ మనతో మాట్లాడుతుంది ఏమని నన్ను కనుకొన్నవాడు జీవమును కనుక్కున్నాడు అయితే ఇక్కడ మన ప్రభు ఏమని మాట్లాడుతున్నట్టు ఇక్కడ కూడా నా మాట విని నన్ను పంపిన వాని అంత గలవాడు వాడంటే తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడంట కదా దేవుని జ్ఞానం పట్టిదనమాట నేను మన మరణం నుండి జీవంలోనికి నడిపిస్తుందంట కదా మనం ఆల్ ఆల్రెడీ మరణం నుంచి జీవంలోకి దాటిన వారంట దేవుని జ్ఞానం కలిగిన వారు కదా అయితే ఇంకేమన్నా దేవుడు మాట్లాడుతుందంటే యోహన్ అది యోహాన్ అటు పదిహేడు మూడులో పదిహేడు ఏమని అనుకుంటుందంటే దేవుడు అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నిన్ను నీవు పంపిన ఏసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము అని దేవుడు అంటున్నాయి అయితే చూడండి ఆ అక్కడ మనం ఇందాక చూసాం కదా జీవం ఎవరు ప్రభువే జీవం అంట ఏసు అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తుని ఎరుగుట్టే నిత్య ఇక్కడ ఉంది కదా ఇక్కడ మనం సామంత్ర గ్రంథం చూసుకుంటే నన్ను కనుక్వారు కనుకొనివారు జీవము కనుక్కొందు అంటే ఇక్కడ అంట జ్ఞానమును కనుక్కున్నవారంటే ఏసు ప్రభునే కనుక్కున్నట్టంట ఏసు ప్రభును కనుక్కున్న వారు జ్ఞానమునే జ్ఞానమును పొందుకున్నవారు అనమాట వాక్యం మనకు తెలివిస్తుంది అయితే చూడండి అయితే మనం ఐదో వస్తువును చూస్తేమంటున్నాం తండ్రి లోకము పుట్టక మునుకు నాకు ఏ మహిమ ఉండానో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ మహిమ పరచము అని కదా లోకం పుట్టక ఏ మహిమ ఉండనో తండ్రికి కదా కదా లోకం పుట్టక ముందు జ్ఞానం కదా తండ్రి భూమి ఆకాశంలో సృష్టించక మునిపే జ్ఞానము అక్కడ ఉన్నదనమాట కదా అయితే ప్రతి దేవుని జ్ఞానం వల్లనే సృష్టించబడ్డది కాబట్టి అక్కడ మన ప్రభు ఉన్నాడనమాట మన ప్రభువే అక్కడ తండ్రిగా ఉన్నాడు కదా తండ్రి మన ప్రభు మన ప్రభువే పరిశుధాత్మ కదా పరిశుధాత్మ పొందుకున్న మనం మనము మనమంతా కూడా జ్ఞానం కలిగిన వారు ఎవరైతే పరిశుధాత్మ కలిగి ఉంటారో వారు జ్ఞానం కలిగిన వారిని మన దేవుడు మనకి ప్రకటిస్తుంది కదా ఇంకొచ్చిన వాక్యం మనం పిలిపిలో చూసుకో పిలీపులకు రాసిన పత్రిక నాలుగు ఏడు చూస్తాం ఒకసారి చదువారా పిలిపిలకు రాసిన పత్రిక నాలుగు ఏడు పిలిపిలు నాలుగు అధ్యాయంలో చూసుకుంటే మీ ఏడవ అధ్యాయంలో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసు మీ హృదయమునకు మీ తలంపులకు కావాలి ఎప్పుడంట ఎప్పుడంటుండే మీ అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంట అయితే ఏ జ్ఞానముకు మించిన దేవు అంటున్నాడు దేవుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మనకు ఉండాలంటే దేవుని జ్ఞానం మనకు ఇక్కడ అయితే అందుకే అంటున్నాడు ఏడవలసిన ఏమంటుంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనకు కావాలంట అంటే సమస్త జ్ఞానం అంటే ఏమంటుండే ఈ లోక జ్ఞానం కాదు మనకు కావాల్సింది దేవుని జ్ఞానం కదా అయితే అన్ని ప్రతి జ్ఞా జ్ఞానంకు మించిన సమాధానం అంటే మనకు ఏసుక్రీస్తు వలన మన హృదయంలో కట్ట మన తలంపులకు కావాలి ఉండును అని అంటున్నారు ఇక్కడ చూడండి అయితే జ్ఞానం ఎట్టిదో ఎంతో గొప్పదో దేవుని జ్ఞానం మనం గ్రహించాలి ఈ రోజు కదా అయితే మనం మనకు జ్ఞానం కొద్దు చాలా మందికి మన జ్ఞానం ఉండదు ఆ జ్ఞానం కొద్దివైతే మనకి యాగో ప్రస్తుంది ఏమంటే జ్ఞానం కొద్దుగా మన ప్రభుని మనం వేడుకోవాలంటే అడగాలంట కదా ఎందుకంటే మనం ఎంతో జ్ఞానవంతం మనం అనుకుంటాం కదా ఏ జ్ఞానం మనకి లేదు కదా దేవుని జ్ఞానం మనకి చాలా అవసరం అని ఈరోజు ప్రభు మనతో కదా మాట్లాడుతున్నాడు అయితే చూద్దాం అయితే మళ్ళా మనము కదా కింద సామెత్ర వెళ్దాం మళ్ళీ అదే ఎనిమిదో అధ్యయనంకి చూడాలి తొమ్మిదో వచ్చినంలో ఏమని అంటే జ్ఞానం ఇక్కడ మళ్ళీ జ్ఞానం గురించి దేవుని మాట్లాడుతున్నాడు జ్ఞానం అంట జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభమును చెక్కుకొనినది ఆ పశువులను వధించి ద్రాక్ష రసమును కలిపి ఉన్నది భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది తన పని కత్తెల చేత జనులను పిలువ పిలువ నంపినది ఆ పట్టణ మందలి మెట్టీద అది నిలిచి జ్ఞానము లేని ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది అయితే చూడండి జ్ఞానం కదా నివాసము చేవాసమును కట్టుకొని ఉన్నదంట జ్ఞానము అయితే దానికి ఏడు స్తంభములు చెక్కుకొని ఉన్నదంట జ్ఞానం అంటే చూడండి అయితే మనకి ఇక్కడ ఏమని అంటే ఇట్లా మనకు మనం పిలిచిన మన ప్రభువే కదా మనకు జ్ఞానం ఇచ్చినవాడు దేవుడే కదా అయితే ఒక పశువులను వధించి ద్రాక్షను కలిపి కలిపి ఉన్నది అని మనకు పిలిచి మనకు దేవుడు మనకి జ్ఞానం అంటే ఒక రకంగా చూస్తే వాక్యం కూడా మనకి ఒక జ్ఞానమే కదా అయితే దేవుడు మనకి పిలిచి ఒక విందు మీ కొరకు మీరు రండి విందుకు రండి ఇక వధించినది మీరు తినడి చూడండి రుచి చూడండి జ్ఞానముని అని మనకు ప్రభు మనకి చెప్తున్నాడు అంటే చూడండి ఆ ఏడు స్తంభములు చెక్క చెక్ కొని చెక్కు కొనినది అని చెప్తున్నాడు దేవుడు అయితే ఫస్ట్లో నువ్వు వర్ధించి దాసం కలిపి ఉన్నది అని అంటున్నాడు అంటే చూడండి జ్ఞానం ఎంతో గొప్పది కదా వాక్యము జ్ఞానము కదా వాక్యమే దేవుడు దేవుడే వాక్యము మన ప్రభువే వాక్యము కాబట్టి అంటే ఇది మన ఆత్మలోకి ఎంతో కదా ఒక ఆహారం లాంటిది అనమాట ద్రాక్ష రసం లాంటిది కదా దేవుని జ్ఞానము మనకి ద్రాక్ష రసము లాంటిది ఇక వధించిన ఇక కదా భోజన పదార్థులను సిద్ధపరిచి ఉన్నది అని చెప్తున్నాడు దేవుడు కదా అయితే అట్లా జ్ఞానం మనకి కదా వధించిన మంచి ఒక దాన్ని బట్టి ఒక ద్రాక్ష రసము అది చూస్తే మనకి కదా అది దేవుని వాక్యం జ్ఞానము మనకి కదా మనము ప్రతిరోజు తింటున్నాం ఈ యొక్క వాక్యాన్ని కదా అయితే ఇది మనకంటే గొప్ప జ్ఞానం అని దేవుడు మనం చెప్తున్నాడు అయితే ఎట్లున్నదంటే మనము ఇది మనం ఎక్కడో చూసినాము సువార్థులలో కూడా మనకి అయితే దేవుడు ఇది సువార్థలలో కూడా చెప్పిండు ఇట్లా రండి మీ కొరకు సిద్ధపరచబడినది రాలేదు కదా అయితే అక్కడ వీధులలో వెళ్ళి అక్కడ కంచెలలో వెళ్ళి అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి ప్రకటించుడు చెప్పి తీసుకురండి అని దేవుడు అక్కడ చెప్పి నాకు కొంచెం గుర్తొస్తలేదు సువార్థలు ఉందనుకుంటాం ఖుకాసువార్థలను మతార్థలను అయితే దేవుడు అక్కడ మనకు అక్కడ జ్ఞానం ప్రకటించుతున్నాడు దేవుడు అక్కడ కూడా అక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు దేవుడే జ్ఞానమే అక్కడ మాట్లాడుతుండే తన దాసులను అక్కడ పంపించండి ఇక్కడ తన పని కథలను తన పని చేత జల్లుని పిల్వా నంపి పిల్వ నంపినది అని చెప్పి ఇక్కడ ఉంది అయితే చూడండి మరి ఇక్కడ ఏమంటుంటే పట్టణం అందరి మెట్ల మీద అంట అది నిలిచిన జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుకున్నది అని కదా దేవుడు అయితే రండి నాయకు విందులో పాల్పొందండి జ్ఞానాన్ని పొందుకోండి కదా అని నన్ను తెలుసుకోండి అని మన ప్రభు మాట్లాడుతున్నాడు కదా కదా జ్ఞానం లేని వారికి కదా అయితే జ్ఞానము దేవుని జ్ఞానము ఉన్న వారికి కూడా మనకి వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు ఎందుకంటే మనకి ఎంతో ఉందని అనుకుంటాం కానీ మనకు వాక్యంలో ఏది కూడా సరిగ్గా తెలియదు ఎంతో తెలిసిందని మనం అనుకుంటాం కాబట్టి దేవుడు అంటున్నాడు రండి జ్ఞానం లేని రండి అంటున్నాడు దేవుడు కదా మరి కదా సువార్తల కూడా దేవుడు అన్నాడు కదా ఆ అందరినీ ఆయన రమ్మని దేవుడు మనకు అక్కడ అదేమంటారు ఇన్విటేషన్ ఇచ్చిన్నాడు దేవుడు అక్కడ మనకి కదా ఇక్కడ కూడా అర్థం ఇస్తున్నాడు కదా రండి జ్ఞానం లేని వాళ్ళ ఇక్కడికి రండి ప్రకటించ రమ్మని ప్రకటించున్నది అని చెప్తున్నాడు అయితే తెలివి వారితో ఇదంట ఇట్లా వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం భుజించుడి అంటున్నానంట జ్ఞానం అయినా దేవుడే కదా మనకు సిద్ధపరిచిన ఆహారం కదా అయితే అంటున్నాడు వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం ను నేను కలిపిన ద్రాక్ష రసము చేయుడి కదా మరి ఈ వాక్యం చూసి మనకు మనం మనకు ప్రభువే గుర్తొస్తారు నేనే ఆహారము జీవాహారము నేనే అని అనుకున్నాను కదా నేనే కదా నా దేవుడి రక్తము గురించి శరీరం గురించి అక్కడ మాట్లాడే నేనే జీవాహారము నేనే జీవముని కూడా దేవుడి అక్కడ మన కేసు ప్రభునే సూచిస్తుంది ఇక్కడ కూడా వాక్యం మన ప్రభునే చూపిస్తుంది ఇక్కడ కూడా అయితే జ్ఞానం అంటే మన ప్రభు ఇక్కడ చూపిస్తుంది అయితే నేను కలిపిన ద్రాక్షను పానము చేయుడి ఇక జ్ఞానము లేని వారి ఉండక బ్రతుకుడి అని చెప్తున్నాడు ఇక అయితే తెలివి తెలివి కలిగజేయు మార్గంలో చక్కగా నడువుడి అయితే అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకున్నాను అయితే ఈ జ్ఞానము జ్ఞానం కలిగిన వారిని చెప్తేనంటే ఇంకా జ్ఞానం పోల్కుంటున్నట్టని అపహాసకులకు చెప్తే వాడికి ఏమీ అర్థం కాదు అంత బుద్ధి లేని అయితే మనం ఇంకా పదన పదో వచనంలోకి వచ్చి మనం పరిచే పదవచనంలోకి వస్తే ఏమంటుందంటే వ్యవహాయింధ భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమునకు మూలము కదా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము అని మనకి ఇక్కడ వాక్యము అర్థమవుతుందంట కదా చివరికి మనకి పదోద్యమం ఏమంటుందంటే యహోవాదు భయభక్తులు కలిగి కలిగి ఉంటటే జ్ఞానము కదా జ్ఞానము కలిగిన వాడు ప్రభును పొందుకున్నవాడు కదా ఎవరైతే దేవుని మన భయభక్తులు కలిగి ఉంటుంటే జ్ఞానం కలిగిన వాడు కానీ దేవుని ఎందు భయభక్తులు లేనివాడు జ్ఞానము లేనివాడు బుద్ధి లేనివాడు బుద్ధి కలిగిన వాడు కాదని వాక్యం మనకి సెలివిస్తుంది అయితే చూడండి పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచన వివేచనకు ఆధారము అని అంటుంది అయితే చూడండి ఆ పదకొండు చూస్తే నా వలన నీకు దీర్గాయువు కలుగును కదా దేవుని వలన మనకు దీర్ఘాయు కలుగుతుంది నీవు జీవించు సంవత్సరాలను అధికము లగును ఎవరు జ్ఞానం కలిగిన వారికి కదా జ్ఞానం లేని వారు లేదా ఎక్కడి నుంచి ఏమోసో తెలియక వాడు త్రోట్లు ఇల్లుతా ఉంటున్నారని ఇక్కడ వాకం చదివిస్తుంది అయితే నీవు జ్ఞానం అయిన ఎక్కడ నీ జ్ఞానము నీకే లాభకరము అని చెప్తున్నాడు నువ్వు అని చెప్తున్నాడు దేవుడు అయితే పదహారు వత్సరం చూసుకుంటే మళ్ళా జ్ఞానము లేని వాడు ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అయితే జ్ఞానము లేని వాడిని అంటే ఇక్కడ రమ్మని మళ్ళా దేవుడు పిలుస్తున్నాడని చెప్తున్నాడు దేవుడు అయితే అయితే చూడండి మనకు ఈ రోజు అంటే దేవుడు జ్ఞానం గురించి మనకు బోధిస్తున్నాడు జ్ఞానం జ్ఞానం జ్ఞానం అని అయితే ఈ వాక్యం మనం మనకు చాలా జ్ఞానం అవసరం ఇంకా కదా ఇంకా దేవుని జ్ఞానం చాలా అవసరం కదా పరిశుద్ధాత్మ మనకి పొందుకోవడం చాలా అవసరం కదా దేవుని ఆత్మ కలిగిన వారి జ్ఞానం కలిగిన వారని ఈరోజు దేవుడు మాత్రం మాట్లాడుతున్నారు కానీ దేవుని ఆత్మ లేని వారు జ్ఞానము లేని వారు కదా అయితే ఈ లోక జ్ఞానం వెరితనము దేవుని జ్ఞానం పొందుకున్న వాడే కదా ఆయన యొక్క దేవుని జ్ఞానాన్ని పొందుకున్న ఆయన వెంబడించగలడు ఆయన ఆయన కొరకు ప్రకటించగలరు దేవుని జ్ఞానం లేని వాడు ఈ లోకానుసారంగా జీవిస్తే లోకంలో పడి దేవుడు మనకి ఈ రోజు మాట్లాడుతున్నాడు అయితే దేవుని జ్ఞానం మనం పొందుకోవాలి ప్రతిరోజు దేవుని జ్ఞానం అడిగి పొందుకోవాలి కదా మన ప్రభు మనకు జ్ఞానం కదా అయితే తండ్రియే కుమారుడు కుమారుడే పరిశుధాత్మ కాబట్టి ఆ పరిశుధాత్మ మనలో ఉన్నారు కాబట్టి మనం జ్ఞానం కలిగిన వారి కాబట్టి ప్రతిరోజు మనకు చాలా అవసరము ఈ రోజునైతే చాలా మనకు పరిశుధాత్మ అవసరము పరిశురాత్మ లేకుండా మనము ఏది కూడా కరెక్ట్ గా చేయలేము కదా చూడండి కదా ఈ లోక జ్ఞానాన్ని మనం అడ్డగించలేము దేవుని ఆత్మ లేకుంటే దేవుని జ్ఞానం కలిగిన వారే జ్ఞానాన్ని అడ్డగించి ప్రచరపట్టి మన ప్రభు వైపు వాళ్ళని మళ్లించగలదు లేకపోతే మనము ఈ జ్ఞానం లేకుంటే వ్యర్థులం చేయలేమని దేవుని వాక్యం మనకి ఈ రోజు ప్రకటిస్తుంది చాలా బాగా కదా అయితే మనం అందరం జ్ఞానం కొరకు దేవుని మరల మరలా వేడుకుందాం అడుగుదాము దేవుని ఆత్మని మరల మరలా పొందుకొని మన ప్రకటిస్తాం లేకుంటే మన సబ్బుద్ధి ఆదాయం చేసుకొని నడిచినట్లు ఉంటది మనకి దేవుని జ్ఞానం కొరవైతే అందుకే దేవుని జ్ఞానం కొరకు మనం రోజు మనము దేవుని ద్వారా వేడుకుందాం దేవుని దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించ స్తోత్రన్ ప్రభావ పరుశుధాకుల దేవ సృష్టికర్తానికే వందన వ్యారాజ అతి శ్రేష్ఠ వతి పరుషుదరుగు నా తండ్రి నా గొప్ప దైవ నా దైవ ఈసుపభా తండ్రి అయ్యా మరి జ్ఞానం గురించి మాకు ఈరోజు మీరు బోధించారు అయ్యా నీకు వంధనాలు స్తోత్రం ప్రభా మరి మాకు ఏమైనా జ్ఞానం కొద్దు ఉన్నది చాలా జ్ఞానం ప్రభా జ్ఞానం దయచే ప్రభ నా దేవా ఈసుకబా ఆత్మ కలిగి ఉంటే మేము జ్ఞానం కలిగిన వారు ప్రభా తని నీ ఆత్మ లేకపోతే ప్రభా మేము వ్యర్థం తని ప్రభా నీకు స్తోత్రమయ్యానికి వందనమయ్య రాజా ప్రభా జ్ఞానం అనుగ్రహించలే తండ్రి దేవాది దివా ప్రభానికి స్తోత్రమయ జ్ఞానం ప్రభా ప్రభా మీరు మమ్మల్ని పిలుస్తున్నారు తండ్రి ప్రభా విందు కొరకు ప్రభా విందు ండి ప్రభావ జ్ఞానం కలిగి ఉండాలని మీరు మాకు చెప్తున్నారు యేసు ప్రభావతాన్ని అయా మేము మీ లోకం తట్టు ఉండకపోవతని జ్ఞానాన్ని పొందుకుని ప్రభుత్వం మేము జీవించాలని మాకు సహాయపడిన దేవా అయా మాలో ఉన్న ప్రతి బానితలను తీసే ప్రభాతాన్ని సహాయం చేయను దేవా సర్వ సత్యంలోకి నడిపించలేన తండ్రి దేవాది దేవ అయా ప్రతి లోకము మాలోంచి తీసే ప్రభుత్వ తని మీ జ్ఞానం కలిగి మేము దేవా యేసు ప్రభానికి స్తోత్రమే తని అయా మమ్మల్ని అందరినీ దీవించండి ఆశ్రయించుకోవతండి అయా నా దేవానికి స్తోత్రం ప్రభా ఇక్కడ ప్రభావం విత్తబడిన వాకిం పబ నీరు కట్టి పలింప దయచిపోవతని ఎవరికి అందాలు వాళ్ళకి అందింప చేయండి దేవానికి స్తోత్రమైన వందనమైన రాజా దివా మేము అయా ప్రభావం ఇంకా బలపరచాలని మీ శక్తితో నింపని నాయన తండ్రి ప్రభావ మీరు అక్కడికి మేమంతా సిద్ధపడలే అనేకులను తట్టు మిమ్మల్ని సిద్ధపరచలాగా మాకు సహాయపడి మరి వేయకుంటున్నాం తండ ప్రభావ దివరాత్రి మాకు తోడే నడిపిస్తున్నందుకు పందాలు ఇచ్చి అయ్యా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు పెట్టినందుకు పందనాలు వేసుకోవతాన్ని ఎందరూ బాగా తల్లి ప్రభావితం చూడకుండా ప్రభావ పెళ్ళిపోయినారు ప్రభావ కానీ మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు పెట్టినారు ప్రభావ తండ్రి అయా ప్రభా మా ఆలోచన ప్రభావం మరి ఏముందో ప్రభావ మీ చిత్తో ప్రభావం నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దాను ప్రభావ వాడుకుంటా తండ్రి దేవాది దేవానికి స్తోతం యా తని మీరు ఆకడ తొరలిన మేము సిద్ధపడలాగా మాకు జ్ఞానం దయచండి ప్రభావ జ్ఞానం మేము ఏమేమి చేస్తాం ఎట్టు వెళ్ళిపోతాము ప్రభా జ్ఞానం లేకుంటే తన్ని మీ జ్ఞానం ఒక దయచమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభానికి స్తోత్రమే యా తని అభానేత మీరు ఆఖడికి మేము అందరి సిద్ధపరచుకునే తను మీ శాంతి సమాధానం ఒక దయచమని ఏ శ్రీ క్రీస్తూ పరశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ థ్యాంక్ యూ సిస్టర్ రవి బ్రదర్ విజ్ఞాపన ప్రార్థన చేస్తారాన్ సిస్టర్ మీరు కంటిన్యూ చేయండి చేస్తున్నాను స్తోత్రం అయినా పరిషుద్ధుడ మణిమోన్నతుడా సరశక్తి తండ్రి నీకే వందనంలో స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రంలో అయినా వాక్యం చేత మారుతుంది మాట్లాడినారు ప్రభా బలపరిచినారు ప్రభ అందరి బట్టి నీకు వందన లేసు ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ అడ్మింపలగా చేయాలని నేను ఎంతగానో హెచ్చరిస్తున్నారు ప్రభా మేము పరిశుద్ధంగా ఉండాలా ప్రభ నీ పరిశుద్ధాత్మచౌతం పద్మ ఏసు ప్రభ పరిశుద్ధాత్మ చేతం ఏసు ప్రభిషేకింపబడాలా ప్రభా వాళ్ళ ఎటువంటి అప అపవిత్రత లేకుండా సహాయపడండి పరిశుద్ధ పరిశుత శక్తి దయచేయండి తండ్రి విషయానికి వందనని వాక్యానుసారంగా జీవించి లోబడ శక్తి మాకు దయచేయండి తండ్రి అటంకాలని తొలగించేండి తండ్రి మాకు జ్ఞానం చేత వివేకం చేత భద్రపరచబడాలా ప్రభ యేసు ఎటువంటి లోపం లేకుండా సహాయపడండి దివా మరి ప్రతి మేము తెలుసుకున్న జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి నీకు వందనాలు ప్రభావ ప్రతి ఒక్క దగ్గర కూర్చొని నేర్చుకోమన్నారు ప్రభావ అందుని నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన అయ్యా నీ మాటలు సిద్ధంగా మేము వీరిని జాగ్రత్తగా నడుచుకోవాలా ఎటువంటి యసుప్రభ యసు ప్రభ పాపం లేకుండా సహాయపడండి పరిశుద్ధి శక్తి మాకు దయచేయండి తండ్రి ఎస్ నీకు వందనాలు ప్రభ కొంచెత మమ్మల్ని ఇంతగానో హెచ్చరిస్తున్నారు మమ్మల్ని బలపరుస్తున్న ప్రభ ఎస్ఐ నీకు వందనాలు ప్రవ ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభ ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడై నడిపించి విజయమిస్తున్న తండ్రి నీకు స్తోత్రంలు జీవంగల దేవా నీకు స్తోత్రములు నాయన ఇంకా మమ్మల్ని బలపరచండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఏసు ప్రభానికి వందనాలు ప్రభా మర ఏసు ప్రభా విజ్ఞాపన ప్రార్థన కోసం ప్రార్థిస్తున్నానైనా ప్రత ఒక కుటుంబం కోసం జ్ఞాపకం తీసుకోండి నాయన వాళ్ళు తెలియక తెలిసిన పాపాలంటే క్షమించండి నాయన కడగండి పరిశుద్ధపరచండి తండ్రి ఎస్ఐ శృతిష్ట విషయంలో దేవాడని కూడా ముట్టడి తాకండి మరే సు ప్రభా గండపుర నుంచి విడుదల పొందాలా రాళ్ళున్నాయి ఎంట ప్రభా అవన్నీ కరిగిపోవాలా ప్రభా సర్జరీ జరగకుండా దేవుడు ముట్టి సోకి స్వస్థపరచాల దేవా సంపూర్ణంగా విడుదల కలగచ్చి నెమ్మది శాంతి దయచేయండి ఆ విఘ్న పాపను కూడా ముట్టడి తాకండి మరి నెక్కు ప్రాబ్లం నుంచి విడుదల పొందాలా ప్రభా స్వస్థత దయచేయండి మరి ఏ జరగకుండా ప్రభా ముట్టి తాకండి విడుదల కలగచ్చేయండి కుటుంబానికి నెమ్మది శాంతి దయచేయండి దేవా లక్ష్మణ్ కూడా ముట్టడి తాకండి గర్భ సంచలో నుంచి విడుదల పొందాలా ప్రభ మరి మూత్రపిండాలో ఇన్ఫెక్షన్ అంతా పోవాలా ఏసు ప్రభ కుండా ఆ బిడకు తోడే నడిపించి విజయాన్ని దయచేయండి జ్ఞానం దయచేయండి మార్గం తెరవండి బంధకాలు కట్టడి విరగొట్టండి ఆయన కుటుంబకున్న సమస్య నుంచి విడుదల దయచేసి కుటుంబంతో రక్షించుకోండి దేవా ప్రేమిలస్ కూడా ముట్టడి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం స్వచ్ఛత దయచేయండి దేవా ఆ సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల పొందను కాక ఏసు ప్రభా బిడ్డ నీకు వందనాలు ప్రభావ నిసందికి నడిపింపబడాలా దేవా విజయాన్ని మీరు దయచేయండి తండ్రి అమ్మ పాపను కూడా ముట్టడి తాకండి దేవా మరి ఫిట్స్ నుంచి విడుదల పొందాలా మరి నరల బలహీనత కొట్టివేయండి నూతన శతును బలం దయచేయండి బల పంచే ఈ రాకడ కసిద్ధపరచుకోండి దేవసుందరరావు బ్రదర్ కూడా ముట్లాడి తాకండి లీవేర్ సమస్యలు బాధపడుతున్నాడు ఆయన ఏడు విసలాంచి విడుదల దయచేయండి సంపూర్ణంగా మార్చుకోండి తండ్రి ఆ బిడ్డ యేసుప్రభా సేవ చేయాలా సంపూర్ణంగా మీరు మాట్లాడండి దేవా యేసుప్రభా కుటుంబంతో సేవల బలంగా వాడబడాలా అద్భుతంగా ఆచయనంగా మీరు వాడుకోండి ఆ కుటుంబానికి అంతా తోడైందని మార్గం తెరవండి వ్యర్థమైన ఖర్చు సహాయపడండి తండ్రి నీకు వందన కుటుంబం అంతా జ్ఞానం చెత్త నడిపింపబడాలా నీ పరిశుద్ధాత్మచత నడిపింపబడాలా దేవా మీరే కార్యం జరిగించండి తండ్రి ఎస్ఐయా నీకు స్తోత్రం రేణిక కూడా ముట్టడి తాకండి దేవా ఆకలి అరుగుదల దయచేయండి సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి యేసు ప్రభా సేవల బలంగా వాడబడారంగా ఆశ్చర్యంగా ముందుకు నడిపింపబడారేసూ ప్రభ కుటుంబం కథ శోధన మరణంగా కొట్టివేసి కుటుంబమంతా ఏసుప్రభ నిన్న ఆరాధించబిడ్డగా వాడుకోండి దేవ సాక్షులు పెట్టి రాకడేక సిద్ధపరచండి దేవిశిష్టం కూడా ముట్టడి తాకండినే ఆయన మంచారగం స్వస్థత దయచేయడం మరి ఏ సజ్జరి జరగకుండా ప్రభా కాచి కాపాడండి భద్రపరిచండి దేవా బిడకేసు ప్రభా ఆ తోడే నడిపించండి దేవా మరేసు ప్రభా పతొక్క దాంట్ల బిడకు విడుదలస్తున్న తండ్రి నీకు వందనాలు ప్రభావ తండ్రి నీకు స్తోత్రాలయ్యా ముఖ్యంగా వాళ్ళ భర్త తాగుంచి విడుదల పొందాల దేవా కుటుంబం శాంతి సమాధానంగా నెమ్మది కలిగి ఉండాలా కుటుంబాన్ని పోషించే జ్ఞానం దయచేయండి ఇద్దరు పిల్లలు కూడా మంచి చదువుకోవాలా ఫీజు సహాయం చేసి ఆ కుటుంబానికంతా పోషించండి దేవా కుటుంబంతో సందికి నడిపించే సేవలో వాడుకోండి సరిదస్ని కూడా ముట్టడి తాకండిని ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్న ఆ బిడ్డకు విడుదల పొందును కాకదేవా ఆ బిడ్డకు తోడైన నడిపించే విజయాన్ని దయచేయండి తండ్రి నీకు వంద స్తోత్రం కుటుంబంతో రక్షింపబడాలా వాళ్ళ ధైర్యం దయచేయండి ముందుకు నడిపింపబడాలా కుటుంబం మరి శుభ్రభ చిన్న బిడ్డలకంతా తోడైన మంచి చదువుకుల ఉన్నత స్థాయి నిలబడాల కుటుంబంతో పోషిపబడాలా సిద్ధపడాలో రక్షింపబడాల కుటుంబం యేసుప్రభ మీరే తోడే నడిపించండి లాక్కి చిన్న పాపను కూడా ముట్టడి తాకండి మరేసుప్రభ బోన్ మర్క్ కాల దగ్గర పెరగానికి వీళ్ళ సజర్ జరగదు ప్రభా మీరే కారం జరగండి పెరగకుండా మీరు కాచి కాపాడండి ఆ చిన్న బిడ్డకు తోడైందండి దేవా ఆ బిడ్డ లైఫ్లంతా మీరు తో నడిపించే విజయాన్ని మీరు దయచే కుటుంబం అంతా రక్షించుకోండి తండ్రి ఎస్ఐయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నది దేవా ఆ బిడ్డ కేసుప్రభ మంచిగా స్కూల్కి వెళ్ళేట శక్త బిడకు దయచేసి చిన్న పాపకు తోడైందండి దేవా ఏసుప్రభ కుటుంబానికి జ్ఞానం దయచేసి సంధికి నడిపించే రక్షించుకోండి తండ్రి శివదాసు బృంద కూడా ముట్టాడి తాకండి బ్లడ్ క్యాన్సర్ విడుదల పొందాలా ప్రభా సంపూర్ణంగా విడుదల దయచేయండి ఆ బిడ్డ కేసు ముట్టడి తాకండి విడుదల దయచేసి ఆ కుటుంబం అంతా సేవ చేయాలాదేవా నిశ్సానికి నడిపింపబడాలాదేవా అయ్యాన్ని కృపలో ఉన్నారు కుటుంబ మంత్రి ప్రభా కుటుంబం రక్షించుకోండి దేవా శోధన కొట్టివేసి నిశాక్మినిగా నిలబెట్టుకోండి అన్ని చిన్న పాపను కూడా ముట్టెడి తాకండి నైనా ఆ పిడకు ఐ షుగర్ నుంచి విడుదల పొందాలా దేవా అప్పడకి ఏ ఫిడ్స్ రాకుండా సహాయపడండి చిన్నపిడకు తోడి నడిపించి విజయాన్ని మీరు దయచేసి మరి యేసు ప్రభా యేసుకృష్ణామంలో యశు ప్రభ మరి సహాయం చేయండి దేవా తల్లిదండ్రుని రక్షింపబడాలా నిస్సంధికి ఏసు ప్రభా సహాయం చేయండి జ్ఞానం చేత కుటుంబంతో పోషింపబడాలా ప్రభా తండ్రి నీకు వందనాలయ్య నాగేశ్వరరావు కూడా ముట్టెడి లంగ్స్ ప్రాబ్లం నుంచి విడుదల పొందాలా కూడా విడుదల పొందాలా ప్రభా మూర్తుల పిండంలో యేసుప్రభ మరి ఇన్ఫెక్షన్ అంతా పోవాలా స్వస్థ విడుదల కలగచ్చేయండి తండ్రి విషయానికి వందల కుటుంబ సేవ చెయ్యాలా బలమైన పాత్రగా మీరు వాడుకోండి దేవా దిల్లీ బ్రదం కూడా ముట్టెడి తాకండి స్వసపచ్చండి మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయండి దేవా అప్పుడొక మంచి జాబ్ని అనుగ్రహించండి బిడ చేసే సేవను ఫలిం చేయండి ఇంకా యేసు ప్రభావ వాళ్ళ భార్య పిల్లలు కూడా దీవించి ఆశీర్వించి కుటుంబంతో రాకడకే సిద్ధ యేసు ప్రభా నీకు వంద కుటుంబ అవసర కర్మి దీవించి ఆశీర్వదించి మంచి జాబ్ను అనుగరించి ఇన్ని సాక్మిడిగా నిలబెట్టుకోండి తిమోతి బ్రదర్ కూడా ముట్టడి తాకండినైనా ఎక్కడైతే యశు ప్రభా మరి చేయి విరిగిందో అక్కడ స్వస్థత చేయండి ఏసు ప్రభావిడ మునుపటికన్నా బలమైన సేవ చేయాలా ఆ బిడకు తోడే నడిపించండి తండ్రి సత్యాన్ని ప్రకటించే బిడ్డగా వాడబడాలి అద్భుతంగా ఆశ్చర్యంగా వాడుకొని రాకడికి ఇష్టపర్చుకోండి తండ్రి అభిరామ్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం ఆ చిన్న ముట్టడి తాకండి శ్సపరచండి ఎవర ఎవర బానగా వాడబడాలని సరిధిలో ప్రభావ మరి దుష్టుని ముట్ట అవకాశం ఏసు ప్రభా నీకు వందనాల ప్రభావ ఆ బెడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా ప్రభా ఏసు బ్లాక్ ఫంగ ఫంగస్ నుంచి విడుదల దయచేయండి ఏసు ప్రభ శోధన మరణగండరానికి కొట్టివేయండి కుటుంబమంతా రక్షింపబడాలి నడిపించండి తండ్రి యేసు ప్రభా కుటుంబానికి ఓదార్చే దేవుడు మీరే ప్రభా కుటుంబానికి ఆదరణ ప్రభావ మీరు సహాయం ఇచ్చేయండి నా తండ్రి యేసు ప్రభానికి వంద మరి ఇన్ని కుటుంబాలంతా రక్షిపబడాలా దేవా ఈ రక్తం పెద్ద కొనండి నాయన చేతుంచి విడుదల పొందాలా మరో తెల్వక తెలిసిన పాపాలను క్షమించే ఒప్పుకుంటున్నా మీరు సహాయపడే దేవుడో ప్రభా గొప్ప విద్యాన్ని మీరు దయచేయడం దేవా మీ పాతపీడు దగ్గర మేము మొరపెట్టి అడుగుతున్నాం నాయన గొప్ప కార్యం జరిగించి కుటుంబాలంతా రక్షింపబడాలా మీరు రాకడికి ఇష్టపడాలా ప్రభావ సహాయం చేయండి నా తండ్రి ఏ సేయా మీరు అక్కడ త్వరలో ఉందినైనా నిలబెట్టండి మా ద్రదర్స్ ఇస్తారు కూడా సేవలో బలంగా వాడబడాలా ఏ ప్రాంతానికి వెళ్ళిన ఏ ఏరియాకి వెళ్ళిన పతక పిడకు తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేయండి బలమైన పాత్రంగా మీరు వాడుకోండి ఆయన కుటుంబాలు గొప్ప విజయాన్ని దయచేసి కుటుంబానికి శోధన మరణంగానే కొట్టేసి ప్రతి ఒక్క కుటుంబం అంతా సాక్షిగా నిలబడాలా ప్రభావ మీరే కాలం జరిగించండి తండ్రి ఎస్ఐ ఉద్యోగస్తుల సాక్షి నిలబెట్టండి మరి కాలేజీకి స్కూల్కి వెళ్తున్న చిన్న పిడ్డలకంతా తోడైండి అయినా ఏ అప్పయం రాకుండా సహాయపడండి దివా ప్రతొక్క దాంట్లో మీరు తోడై నడిపించే విజయాన్ని మీద అయించండి జ్ఞానం చేత కుటుంబకంతా తోడై నడిపించండి నా తండ్రి నీకు వందనాలు తండ్రి నీకు సూత్రమైనా సేవ చేయాలా భారం కలిగి సేవ చేయాలా యథార్థమైన సేవ చేయాలా ప్రీతికరమైన సేవ చేయాలా తండ్రి నీకు వందనాలు ప్రభా పతక మీరు మాట్లాడుతున్నారు ప్రభా పతి దినం నేసి ప్రభా మమ్మల్ని ఎంత బాగున్నా హెచ్చరిస్తున్నారాయన నీకు వంద స్తోత్రంలో చరిస్తాం ఇంకా మా జీవితాలు ఇంకా సరి చేసుకోవాలా నిరాకడకు మేము సిద్ధపడాలా అనేక సిద్ధంగా మేము తయారు చేయాల దేవా మీరు సహాయం చేయండి తండ్రి మీ ఆత్మ రపింప కలగ చేయండి మీరే మాత్రం మమ్మల్ని బలపరిచి నిరాకడకు సిద్ధపర్చుకోమని నజడైన ఏ చుకిసమడి తండ్రి ఆ మెన్ థ్యాంక్ చంద్రశేఖర్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మన ప్రభు క్రీస్ యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆడీ సిస్ ఫేస్త